సర్వంతూనా ప్రసిద్ధ దేహాదిసు అనాత్మసూ ఆత్మభావ నిశ్చిత అవిద్యాకృత ఈశ్వరుడు క్షత్రజ్ఞుడై కేవలము అజ్ఞానము చేతనే సంసార యగుట అనేది మీరు దానికోసం వెతుక్కోనక్కర్లేదండి దృష్టాంతాల కోసం వెతకనక్కర్లేదు అది ఎందుకంటే హీ ఎందుక ఎందుకనగా ఎల అనగా సకల ప్రాణుల ఎందు దేహాభిమానము అనాత్మయైన ఆత్మకాని దేహమునందు ఆత్మ అనే బుద్ధి సకల ప్రాణులయందు మీకు నిశ్చితముగా కనబడుతోంది అది ఏ అవిద్య అజ్ఞానము విద్యాకృత స్వామి వివేకానంద ఒక చిన్న డిస్టింక్షన్ చూపించాడు ఈ ఈ సందర్భంలో ఆయన అన్నాడు ఆకలిగా ఉన్న కుక్కకి ఓ బ్రెడ్ ముక్క విసిరేరనుకోండి ఆ బ్రెడ్ ముక్కను ఎలా పట్టుకుంటున్నది అది గాల్లోనే పట్టేసుకుంటుంది పట్టేసుకుని ఎలా తింటున్నది ఆవురావురు అంటాం తింటుంది అదే ఎవరైనా చూస్తే బాగుండదేమో అని కూడా అనుకోండి ఆకలిగా ఉన్న సద్బ్రాహ్మణుడికి మీరు వడ్డించారనుకోండి ఏం చేస్తాడు ఒక్క నిమిషం వడ్డించండి నేను సంధ్యావందనం చేసుకోవాలనుకు ఆకలిగా ఉన్నాడు ఒడ్డను చూసిన వెంటనే ఆవురావుడు మనతో తినేసాడు ఏదో గాయత్రి ప్రోక్షణ చేస్తాడు జపం ఉంటాడు మంత్రం ఉంటాడు దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు తింటాడు ఆ తినడం కూడా అలాగ కుక్క తిన్నంత హడావిడిగా అయితే ఆవురావుడు అంటూ తినడం ఓ ముద్ద తర్వాత ఓ ముద్ద తింటాడు ఆకలి సమానంగా ఉంది కుక్కకి ఈయనకి సమానంగా ఉంది మరి తేడా ఏమిటి ఇద్దరికీ అంటే దేహమే నేను అనే దేహాభిమానము కుక్క ఎందు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఈ వేదంతో రూపొని గాయత్రీ గపం చేసి కొంత వేదాంత శ్రవణము చేసిన వాణి ఎందు కొంత పలచబడింది అంచేతనే నిజమే ఆకలి వేస్తుంది ఆకలికి అన్నము దాని ఎందు రాగము నేనే దేహము ఆకలి నాదే ఈ అజ్ఞానం అంతా ఉంటుంది కానీ కుక్కలో ఉన్నంత ఉండదండి ఒక్క పిసర్ తేడా ఉంటుందండి నేనంటే దేహమే కదయా దేహం కంటే అతిరిక్తమైన ఆత్మస్వరూపుణను అనే వివేకము ఓ కొంచెం ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది సో కూరలో ఇంగువ ముక్క వేసినంత వివేకము వీడి బతుకులో ఉంది అందుకోసమే గాయత్రి జపమని ప్రోక్షణమని నైవేద్యమని ఇవన్నీ చేస్తున్నాడు ఆకలిగా ఉంది కదా అని కుక్కలాగా బిహేవ్ చేయట్లేదు కాబట్టి పాయింట్ ఏమిటంటే సకల ప్రాణుల యందు మానవులతో సహా సకల ప్రాణుల యందు దేహమే నేను అనే అజ్ఞానకృతమైన అభిమానము చాలా ప్రసిద్ధముగానున్నది ఇప్పుడు కుక్క ఉన్న చైతన్యము అంటే క్షేత్రజ్ఞుడు ఎవరు ఈశ్వరుడే ఈ వైదికుని ఎందు కొంత దేహాభిమానము తగ్గిన వైదికుని ఎందు ఉన్న క్షేత్రజ్ఞుడే ఎవరు ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరుడే కుక్క ఎందు ఉంటే మరి ఈశ్వరుడు సంసార అయిపోలేదా సంసార అయిపోలేదు అయిపోయినట్లు కనబడుతున్నాడు అది మరి అయవాయిందుకు పెట్టావు అజ్ఞానము వలన కుక్క దేహాభిమానము ఈశ్వరుడు ఈ మూడైనా ఉంటా కాదుగా అజ్ఞానము అనేది ఇంకోటం మనిషికి డెఫినేషన్ ఒక ఆయన చెప్పాను మనిషికి డెఫినేషన్ మనిషి ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ ప్లస్ దేహము సరిపడదు ప్లస్ అజ్ఞానం అక్కడికి మనిషి అవుతాం ఎందుకంటే పరమాత్మ దేహము ఉంటే మనిషి ఎందుకంటే దేహం ఉంటుంది పరమాత్మ క్షేత్రజ్ఞుడు జ్ఞానం చేత దేహం వ్యతిరిక్తమైన ఆత్మస్వరూపమును నిలిచి ఉంటాడు సంసారమే ఉండదు కాబట్టి మనిషి అవ్వాలంటే పరమాత్మ ప్లస్ దేహము ప్లస్ అజ్ఞానము కాబట్టి ఈ దేహాభిమానము పరమాత్మను సంసారిగా చేసినది ఆ దేహాభిమానము దేని వల్ల వచ్చింది అవిద్య వల్ల వచ్చింది ఆ కే మాయా అనే పేరు ఆ మాయాకే భవానీ అన్నో పేరు ఉన్నది భవానీ శక్తి భవానీ అనే పేరు విన్నారా మీరు భవానీ అంటే భవం సంసారినం కరోతి ఇది భవానీ భవుణ్ణి సంసారిని చేసేస్తుంది కాబట్టి ఆవిడ గురువాదే మాయా విద్య వెరీ నీకు దృష్టాంతం ఏమండి అవిద్యో ఏదో హేతువు సంసారం అయిపోయాడు కదా ఈశ్వరుడు మరి ఇంక ఇవ్వ అంటావేమిటి సంసారం ఏ అవిద్య అయిపోయాడుగా అలా కాదా అవిద్య సంసార అయ్యాడు అంటే వాస్తవంగా ఏమిటి అసంసారి అంటే వాస్తవంగా అవలేదనుకుంటారు కాబట్టి అవిద్య అనేది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ అక్కడ దాన్ని చెప్తున్నారు యథా స్థానం పురుష నిశ్చయ స్థానౌ పురుష నిశ్చయ అన్నది అది ఈ అనుభవాన్ని మీద ఆలోచించండి మీకు రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విగ్రహం ఇంకా ఆవిష్కరించకుండా ఓ దిమ్మా ఒకటి కట్టి సిమెంట్తో దాని మీద విగ్రహం పెట్టి దాని మీద గోనుసల్చి కట్టేసి ఇలా పైన కింద కొరత వేసినట్టు తాడు కట్టేసి ఉంటుంది చూసారా దేశంలో విగ్రహ విగ్రహ భ్రమ చాలా ఎక్కువైపోయింది ఏదో ఒక విగ్రహం పెట్టేసేయ అక్కడ చోటు అది మన సొంత చోటు కాదు గవర్నమెంట్ వాళ్ళు చోటు అయితే మనం సొంత చోట్లో ఎవడో పెట్టడం విగ్రహం గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ అయితే అక్కడ ఏదో ఒక విగ్రహం పెట్టేసేయాలి ఏ విగ్రహం పెట్టేయాలి ఏం మా పార్టీ నాయకుడు విగ్రహం పెట్టేయాలి గాంధీ విగ్రహం పెట్టడం మానేశారు మా పార్టీ నాయకుడు ఎవడం ఒక ఆయన విగ్రహం పెట్టేయాలి ఏం లేకపోతే మీరు సర్కార్ డిస్టిక్స్కి వెళ్తే హనుమంతుడు విగ్రహం పెట్టేయాలి ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత గొప్ప హనుమంతుడు మళ్ళీ సిమెంట్తో హనుమంతుడు చేసిన దానికంటే రాత్రితో చేస్తే అది ఇంకా గొప్ప ఏమిటి తేడా క్యా ఫరక్ పడతాయి తర్వాత రంగు వేసేసి పెట్టిన విగ్రహానికి సిమెంట్తో చేస్తే తేడా ఉంది రాత్రితో చేస్తే తేడా ఉంది కాబట్టి ట్రాఫిక్కి అడ్డంగా హనుమంతుడి విగ్రహాలు రోడ్డు పక్కన రోడ్డును విశాలం చేయాలంటే హనుమంతుడి విగ్రహం అంటొస్తుంది అడుగు అడుగుకి హనుమంతుడి విగ్రహాలు రాజమండ్రిలో బయలుదేరి నిడదవోలు వెళ్ళేప్పటికీ ఆరదన హనుమంతుడి విగ్రహాలు ప్రతి పది మైళ్ళకో విగ్రహం విగ్రహాల పిచ్చి ప్రతి చోట విగ్రహమే ఇంకే రాజకీయ నాయకుల విగ్రహాలు అయితే చెప్పలే అక్కర్లేదు ఎక్కడ పడితే అక్కడ అది విగ్రహం దాన్ని ఆవిష్కరించి ఎవరు సోనియా గాంధీ గారో వచ్చినప్పుడు ఆవిష్కరిస్తారు ఈ లోపల ఏం దానికి ఒక గోనుసంచి కవర్ చేసి ఎక్కడ ఈస్టెటిక్ సెన్స్ అనేది ఏమీ లేదు దాన్ని ఏదైనా ఒక రెక్టాంగులర్ కార్డ్బోర్డు ఫిక్స్ చేసి అలా పెట్టదు అలాగే అది గోనుసంచి కవర్ చేసి ఆ మెడ దగ్గర కాళ్ళ దగ్గర తాడు తాడు వేసి పెడతాయి ఒక అమ్మగారు తెల్లవారుజామున పాలు తెచ్చుకున్నామని వెళ్ళారు పాలు తెల్లవారుసామున వస్తే విజయ డైరీ ఇది అందుకల్లా వచ్చి కూర్చుంటుంది ఈ అమ్మగారిని పాలు తెచ్చుకుంటే కాచుకుని కాఫీ తాగొచ్చు అందుకోసం వెళ్ళారు వెళ్తే అక్కడ ఒక దెయ్యాన్ని చూసి జోడుచుకున్నారు ఏమండి సో దెయ్యము అయితే చోరుడు ఒక చోరుణ్ణి చూసి జోడుచుకున్నారు అది అది దృష్టాంతం చోరుడు ఏమీ కాదు ఈ విగ్రహం అది అవిగ్రహం ఒక రాజకీయ నాయకుడు విగ్రహం ఇంకా ఆవిష్కారం అవ్వలేదు అది చూసి నేను ఆవిడ పాలు తీసుకున్నాడు మానేసి కంగారు కంగారుగా వెనక్కి వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి కోలబడిపోయాడు అమ్మా ఏమైంది ఇలాగా ఇలా అంటే అక్కడ చోరుడిని దర్శి చోరుడు కనపడ్డాడ్రా జోడుచుకుని నేను పరుగులు పరుగుల్లో వచ్చేసాను ఆయన అని ఆవిడ కోలబడ్డారు అది సందర్భం అది సందర్భం ఓకే యథాస్థానం పురుష నిశ్చయ ఆవిడి నిశ్చయం చేసేస్తుంది ఏమని వాడు చోరుడు అంటే అలా చెప్పారు శాస్త్రం ఎస్ చోర సస్థాను అని చెప్పారు ఇక్కడ పురుష అన్నారు శంకరుడు చోర అనలేదు నేను చోర యాడ్ చేశారు అలాంటి దృష్టాంతం ఇంకో తోట ఉంది అయితే పురుష ఆ విగ్రహ అక్కడ ఆ ఆ కొయ్య ఒక కొయ్యి ఉంది ఆ కొయ్యను చూసి పురుషుడు మనిషి చీకట్లో ఉన్నాడు వాడు చోరుడేమో కూడాను అని ఆవిడ నిశ్చయం చేసుకుంది పోనీ ఆవిడ కాకపోతే ఆయన ఎవరో నిశ్చయం చేసుకున్నారు అక్కడ మీకేమైంది ఏది పురుషుడు కాదో అది పురుషుడు పురుషుడు అంటే మనిషి అండి మనిషి ఏది మనిషి కాదో అది మనిషి అని నిశ్చయం చేశారు కదా అది మరి అజ్ఞానం చేత చేసిన నిశ్చయం కదా అలా నిశ్చయం చేశారు ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఈశ్వరుడు క్షేత్ర క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు క్షేత్రజ్ఞుడు యథార్థంగా సంసారయా కాదా సంసారి కాదు యథార్థంగా సంసారి కాదు కానీ అజ్ఞానం చేత సంసారి కాని క్షేత్రజ్ఞుడు సంసారి అయినాడు ఇది ఎలా ఉందంటే యథార్థంగా పురుషుడు మనిషి కాదు కొయ్య మనిషి కాదు కానీ అజ్ఞానం చేత మనిషి కాని కొయ్య మనిషి వలే కనబడుతో ఉంది అది దృష్టాంతం నేత పురుషధర్మ స్థానో స్థాను ధర్మో వారుషస్ ఏమన్నా మీరు కొయ్యని చూసి మనిషి అని భ్రమపడ్డారు అజ్ఞానం చేత మనిషిని పొరపాటుగా తెలుసుకున్నారు ఆ కారణం చేత కొయ్యని మనిషిని భ్రమపడిన సందర్భంలో ఆ భ్రమపడిన కారణంగా కొయ్య యొక్క ధర్మములు మనిషికి వస్తాయా రావు కొయ్య యొక్క ధర్మములు ఏమిటి జడత్వము ప్రాణము లేకుండాట అది మనిషికి వస్తుందా రాదు మనిషి యొక్క ధర్మములు కొయ్యకు వస్తాయా పోనీ రావు ఎందుకు రావండి నేను దాన్ని చూసి మనిషి అనుకున్నా కదా అయ్యా మీరు మనిషి అనుకున్నది అజ్ఞానం వల్ల అనుకున్నారు పోనే అనుకున్నా కదా అజ్ఞానం వల్లనే అనుకున్నాను మనిషి అనుకున్నాను కాబట్టి ఆ కొయ్య మనిషి కొయ్యకి మనిషికి ఉండే ధర్మాలు వచ్చేస్తాయి అంటే దాన్ని ఏమంటారు తప్పు కదా అజ్ఞానం వల్ల కొయ్యని మనిషి అనుకున్నప్పుడు ఆ కొయ్యకి మనిషి ధర్మాలు రావు ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ ఆల్సో మనిషికి కొయ్య ధర్మములు రావు ఇది ఇంతవరకు దృష్టాంతం ఇప్పుడు దాష్టాంతికము తథ నైతన్య ధర్మో దేహస్యా దేహధర్మో వాచేతనస్ సరిగ్గా అదేవిధంగా మీరేం చేస్తున్నారు దేహమే ఆత్మ అంటున్నారు క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మే దేహమే ఆత్మ అంటున్నారు ఇప్పుడు ఆత్మ యొక్క ధర్మము చైతన్యము ఎరుక తెలివి తెలివి ఆ ఎరుక దాన్ని చైతన్యము అంటాము అది ఆత్మ యొక్క ధర్మము దేహము మధ్య మాంసమయము అస్థి మధ్య మాంస రుధిర అది దేహం అంటే చర్మముందు అస్థి అంటే ఎముకల పంజరము దాని చుట్టూ కొంచెం కండరములు మాంసము ఫిక్స్ చేయాలి దాని చుట్టూ కొంత చర్మం కుట్టేసి దాని లోపల రక్తాన్ని నింపేస్తే అది మనుష్య దేహము అవుతుంది జడము అన్న అభిప్రాయం మనుష్యదేహము జడము ఇప్పుడు ఈ జడమైన దేహమునందు నేను అనే అభిమానము ఎవరికి వచ్చినది క్షేత్రజ్ఞునకు కలిగినది క్షేత్రజ్ఞుల యొక్క స్వరూపం ఎట్టిది ఇది పరిస్థితి ఇప్పుడు ఎలా అయితే కొయ్యను చూసి మనిషి దేహమును చూసి చైతన్యము భ్రమ కలిగినది అజ్ఞానం వల్ల ఇప్పుడు దేహధర్మములు చైతన్యానికి వస్తాయా రావు చైతన్య ధర్మములు దేహానికి వస్తాయా రావు దేహధర్మములు ఏమిటి పుట్టుట గిట్టుట అవి దేహధర్మములు అవి చైతన్యానికి వస్తాయా రావు కాబట్టి ఏమండి పుట్టుట గిట్టుట చైతన్యములకు లేవు అన్నప్పుడు డైరెక్ట్ ఇంప్లికేషన్ డైరెక్ట్లీ నేను పుట్టాను అని మీరంటే తప్ప ఉన్నా కదా అది తప్పు నేను చచ్చిపోతాను అని భయపెడితే తప్ప ఉన్నా కదా ముందు ఆ రెండూ మానేసేయండి నేను పుట్టాను అని మానేసేయండి స్టాప్ దట్ సాంగ్ ఆ పాటను వదిలిపెట్టేసేయండి ఏమండి అది వదిలిపెట్టే ఉపాయం ఏమిటో తెలుసిన నేను పుట్టాను అనే వాసన మనస్సులో వచ్చినప్పుడల్లా నేను దేహము కాదు చైతన్య చివరూపు చిన్మయుడను అని మీరు అనుకుంటే ఆ మనస్సు వెంటనే సైలెన్స్ అయిపోతుంది మౌనము మౌనంలోకి వెళ్ళిపోతారు చిన్మయుడను అనుకోగానే మౌనంలోకి వెళ్ళిపోతారు ఆ మౌన సమయమునందు మీకు వివేకము బలపడుతుంది అలా కాకుండా నేను పుట్టాను నేను పుట్టాన రోయ్ మీరందరూ వచ్చేసేయండి ఫలానా తారీఖుకి నేను పుట్టాను పార్టీ ఇచ్చేద్దాము కేటరీకి ఒక లక్ష రూపాయలు ఇచ్చేసేయండి అని మాలంటీర్ వాడు బ్రతికేమవుతుంది ఆ దేహాభిమానము మరింత గట్టి పెడుతుంది అలాగే గిట్టుట ఎప్పుడు కూడా ఎవరైనా దేహత్యాగం చేస్తే పుణ్యాత్మలు స్వర్గానికి వెళ్ళారు అనుకోవాలి తప్ప అయ్యో చచ్చిపోయారు అనుకోకూడదు ఎందుకంటే చచ్చిపోవడం అంటూ ఏమీ ఉండదు ఏం చచ్చిపోయారు ఆత్మ చైతన్యానికి చావు దేహం ఇదిగో మీ ముందే ఉందిగా అది ఎప్పుడూ జడమే ఇప్పుడు జడమే దాన్ని ఏదో మరి మీరే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది మూడిదో ఏదో చేయాల్సి ఉంటుంది చూసారా ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయో వెరీ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి వివేకం వల్ల ఆ వివేకము లేకపోతే దేహధర్మములైన పుట్టుత దిక్కుట చైతన్యానికి వచ్చాయి చైతన్య ధర్మము ఏమిటి జ్ఞానము జ్ఞానం జ్ఞానం అనే వెలుగు ఆ వెలుగు దేహానికి మనం పెట్టాం దేహము తెలుసుకుంటోంది దేహానికి తెలుస్తోంది అని వీడు భ్రమపడతాడు ఇప్పుడు ఈ దీపం వెలుగుతోందండి ఆ దీపం వెలుగుతోందంటే ఆ లోపల ఉన్న జ్యోతి వెలుగుతుంటే దీపం వెలుగుతుందా అయితే ఆ జ్యోతితో సంబంధం లేకుండా పైన ఆ బుద్ధి లాంటిది వెలిగేస్తుందా పైనున్న బుద్ధి లాంటిది వెలగదు ఆ లోపల ఉన్న జ్యోతియే వెలుగుతుంది కానీ మనం ఏమనుకుంటున్నాం ఆ పైన ఆ పైన కవర్ వెలుగుతోంది అని అనుకుంటున్నాం వెలుగుట అనేది లోపల ఉండే జ్యోతి యొక్క ధర్మము దానిని ఈ పైన కవర్ మీద మనము ఆపాదిస్తున్నాము ఆరోపిస్తున్నాము సరిగా అలాగే చేతికి తెలిసిందా తెలిసింది చేతికి ఎలా తెలుస్తుంది తెలియదు ఎందుకంటే తెలియట అనేది ఆ చైతన్యం యొక్క ధర్మం ఆ ధర్మాన్ని చేతి మీద ఆరోపిస్తున్నాను దీనికి ఒక కృష్ణాంతం చెప్తారు అయో దహతి అయో దహతి ఇప్పుడు ఇనప ఇనప ముక్క కాల్చిన ఇనప ముక్క ముందుగా ఒంటింట్లో అట్ల కాడ అని ఒకటి ఉంటుంది అంటే అట్లని వేసేప్పుడు ఉపయోగించే కాడ అది ఇనుముతో ఇను స్టీల్లో ఏదో ఉంటుంది అట్ల అది అట్లు తీసి తీసి వేడి ఎక్కువ ఉన్నది అక్కడ పెట్టింది అమ్మగారు ఈయన వెళ్ళి చల్లి ఖాళీగా వండుకుంటా అది పట్టుకో అది ఎందుకు పట్టుకోవడం అట్లా కాడ ఎందుకు పట్టుకోవడం అసలు కిచెన్లోకి ఎవరిన వాళ్ళు అల్లి అంటే దోశలు ఎంతవరకు ఏదైతే ఉందో వాళ్ళు ఓకే వచ్చావు అక్కడ పైల్ ఆఫ్ దోశలు ఆరో ఏడో పెరుగుతున్నాయి మీకు రెండో మూడో వస్తాయి తీసుకొచ్చు తప్పేళ్ళు ఈ అట్లగాడే ఎందుకు పట్టుకోవడం వెళ్ళి అట్ల కాళ్ళు ఏదో అలా పైలు చూస్తే ఇట్లా పట్టుకోవడం పట్టుకుంటే చెయ్యి కాలి అవునా కాలితే ఇప్పుడు చేతిని ఏది కాల్చింది అట్లా కాడ చేతిని కాల్చినది అట్లా కాదు చేతిని కాలుస్తుందా అగ్ని కాలుస్తుందని అయహా దహతి యా అగ్నిహీ దహతి అగ్నిహీ దహతి అయహ అంటే ఇనుపముక్క ఇనుపముక్క కాల్చదు అగ్ని కాలుస్తుంది కాబట్టి కానీ మనం ఏమంటున్నాము ఇనుపముక్క కాలి కాలుచింది అంటున్నాం చూసారా అలాగే అంటే అగ్ని యొక్క ధర్మాన్ని వినప ముక్కపై ఆరోపించినారు అలాగే దేహము తెలుసుకుంటోంది దేహమేం తెలుసుకోదు రమణ మహర్షి స్టాండర్డ్ స్టేట్మెంట్ దేహోన జానాతి ఇంకా తర్వాత ఏమున్నావు నాకు గుర్తులేదు దేహోన జానాతి దేహము తెలియదు కానీ చైతన్య చైతన్యం తెలుసుకుంటుంది ఆ చైతన్యం యొక్క దేహముపై మనం ఆరోపిస్తూ ఉన్నాము ఇది ఆ కొయ్య యొక్క ధర్మమును మనిషికి మనిషి ధర్మ ధర్మం అంటే ప్రాపర్టీస్ లక్షణము మనిషి యొక్క ధర్మమును కొయ్యకి ఆరోపించినట్టుగా దేహధర్మమును ఆత్మకు ఆత్మచైతన్యం యొక్క ధర్మాన్ని దేహానికి మీరు ఆపాదిస్తూ ఉన్నారు అచేతనే ఓ మహాత్ముడు అన్నాడు ఇప్పుడు కర్ణతండ్రి పోయాడుకోండి ఏత్యాగం చేశారు అప్పుడు ఏం చేస్తారు ఆ దేహాన్ని తీసుకెళ్లి కాల్చి బూడిచ్చేసి వస్తారు ఈ కొడుకులు ఇప్పుడు ఈ కొడుకులకి పితృహత్యాదోషం వస్తుందా చెప్పండి తండ్రిని చంపిన పాపం వస్తుందా రాదు మరి ఎవరిని తండ్రి తండ్రిని తండ్రి వీళ్ళకి తెలుసున్న తండ్రి ఎవరు ఆ దేహమేగా డెబ్భై కేజీలో ఎనభై కేజీలో తొంభై కేజీలో ఆ దేహాన్నే తండ్రి తండ్రి అని వీళ్ళు మరి ఆ దేహాన్నే పూడి చేసి వచ్చినప్పుడు మరి తండ్రిని చెప్పిన దోషం రావద్దు దేహమే ఆత్మ అయితే దేహాన్ని బూడి చేశారంటే ఆత్మని బూడి చేసినట్టేగా అంటే మరి పితుహత్యా దోషం రావాలా అక్షర్ లేదా కానీ రాదు ఎందుకని దేహము ఆత్మ కాదు అది మరి చనిపోయినప్పుడు దేహాన్ని తగలబెట్టేప్పుడు దేహము ఆత్మ కాదు అని బుద్ధిమంతుడు తెలుసుకున్నాడే మరి బతుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదా మరి ఉంది అది సంగతి సుఖదు మోహాత్మకత్వాది ఆత్మనోనయుక్త అవిద్యాకృతత్వా విశేషాత్ జరా మృత్యువతి ఇప్పుడు మృత్యువు చావు చావు ఆత్మకు ధర్మము అవుతుందా అవదా అవదు ఆత్మను నా యుక్త ఎందుకని ఆ చావన్నది దేహధర్మము అది అజ్ఞానము చేత ఆత్మపై ఆరోపించబడినది కాబట్టి ఆత్మ ఎందు చావు లేదు ఎందుకని అజ్ఞానం చేత దాని మీద నిన్ను దాన్ని ఎత్త వేశారు మీరు అది ఆత్మధర్మం కాదది దేహము యొక్క ధర్మము తెలిసింది కదా ఓకే చావు విషయం మీకు బాగా అర్థమైపోయింది ఏమన్నా అర్థమైందండి చావు విషయం బాగా అర్థమైంది కదా చావు దేహానిదా ఆత్మదా దేహానిది ఆత్మది కాదు ఒకవేళ చావు ఆత్మది అంటే అది అజ్ఞానమే కదా ఓకే గుడ్ చావు ఎలాంటిదో జర అటువంటిది జర అంటే వృద్ధాత్మ్య ముసలిధనము ముసలిధనము దేహధర్మమా ఆత్మధర్మమా దేహధర్మ మరి నేను ముసలివాన్ అయ్యానని ఎందుకు అనకూడదు తప్పది అనకూడదు అలా నిన్న ఒక నేను చెప్తూ ఉండేవాడి మాట నిన్న ఒక ఆయన చాలా బాగా చెప్పాడు ఇదే మాట నాకు బాగా నచ్చాడు ఆయన ఎక్కడో సందర్భంలో చెప్పాడు అదే రాజమండ్రిలో ఎక్కడో రాజమండ్రిలోనే నేను ఎక్కడికో వెళ్ళాను అక్కడ ఎవడో ఒక ఆయన చెప్పాడు ఆయన ఏమన్నారంటే ఐ ఆమ్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అది ఎవడైనా మరి ఏమంటాడు I am twenty years, young. 27 years old, old, young. Young. I am twenty years, I am a young man. Twenty years old, young man. That's right. That's right. Now, I am sixty years old, old man. What do you mean? Twenty years old, old man is not a man. సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ బ్యాం ఎందుకు అవుతాడు అలా అనకూడదు నేను ముసలివాడను అనకూడదు ఎందుకంటే అది దేహాభిమానం ఉండకూడదు తప్పది అంటే ఏమన్నా ఇదే డిస్కషన్ ఫిలాసఫీ డిస్కషన్ కాదు జీవితానికి సంబంధించిన విచారం చేస్తున్నాం ఫిలాసఫీయే ఫిలాసఫీయే దాంట్లో డౌట్ లేదు కానీ ఫిలాసఫీ అంటే ఏమిటి ఫిలో అంటే లవ్ ప్రేమోఫీ అంటే జ్ఞానము కాబట్టి ఫిలాసఫీ అంటే జ్ఞానముపై ప్రేమ ఉండాలంటారా అక్కడ లేదంటే జ్ఞానముపై ప్రేమ కొంతమందికి కర్మపై ప్రేమ ఉంటుంది ఉపాసనలపై భేదపూర్వకమైన ఉపాసనలపై ప్రేమ ఉంటుంది జ్ఞానముపై ప్రేమ ఉండదు ఓ మహాత్ములు ఉండేవారు ఆయన ఏం చేసేవారంటే ఓ శివలింగం మట్టుకొచ్చేవారు దానికి అభిషేకం చేసేవారు వంద మంది వచ్చేవారు అభిషేకం అయిపోయిన తర్వాత భజన్ చేయించేవారు ఆయనే ఆ వంద మందిలో ఓ డెబ్బై మంది నుండి ముప్పై మంది వెళ్ళిపోయేవారు ఎందుకంటే వాళ్ళకి తీర్థ ప్రసాదాలు వచ్చేసిన తర్వాత ఇంకేమక్క ఆయన అభిషేకం చేశారు తీర్థం తీసేసుకున్నారు లడ్డు ప్రసాదం పుచ్చేసుకున్నారు ఇంత లేదు చక్కపాయారు ఇంకో డెబ్బై మంది భజనకు ఉన్నారు భజన భజనంటే ఉపాసన భజన పూర్తయింది భజనంటే ఏమిటి వో పడికట్టు ఆ పద్యాలో పదాలు ఏవో ఉంటాయి ఓ భజన విన్నాను నేను సీతాపతే రామ రాధాపతే కృష్ణ లక్ష్మీపతే విష్ణు పార్వతీపతే శివ వీడికి అద్దూ భర్త సాధ్య సాధ్య భర్త ఇదే గోదా పోయి ఓసారి అన్నాడు సంతోషంతో దేవతలందరికీ దండం పెట్టావు మళ్ళీ అదే అదే అదే ఎంతసేపు శ్రీకృష్ణుడు ఎలా రెడ్డి చాలా అంతే అంటాడా అండా ఎనివే భజన డెబ్భై మంది ఉన్నారు భజన పూర్తి అయిన తర్వాత గీత పాఠం అన్నీ ఆయనే చెప్తారు జాపత్ములు ఉన్నట్లుగా గీత పాఠం వచ్చేప్పటికీ అరవై మంది జాదుకున్నారండి పది మంది ఉన్నారు వందతో మొదలై పది మంది ఆయన ఆయన ఎవరన్నారంటే నాతోటి వందతో మొదలై పది మంది ఉన్నారు సపోజ్ పదితో మొదలైతే ఎంతమంది ఉంటారో చెప్పారండి కనుక ఫిలాసఫీ సఫీ అంటే జ్ఞానం ఫిలో అంటే ప్రేమ జ్ఞానంపై ప్రేమ ఉండాలి కాబట్టి ఐ మోల్డ్ అనుకోవడం నేను దేహము శిథిలమైనది అనాలంటే నేను ఓల్డ్ అనుకోండి ఎప్పుడు ఆ వివేకాన్ని మెయింటైన్ చేసుకోవాలి మీకు ఒక పద్ధతి చెప్తా దేహము నేను రెండింటికి మధ్య వివేకం దాన్ని ఆ వివేకాన్ని మీరు లిటరల్లీ మీరు దాన్ని అభ్యాసం లిటరల్లీ అభ్యాసం చేయాలి అంటే ఏమిటి నేను దేహము అని కానీ నేను ముసలివాడిని అని కానీ అనకూడదు ఆ మాట వద్దు ఇమోషనల్లీ అభ్యాసం చేయాలి అంటే ఏమిటి ఆ దేహం మీద వెర్రి ప్రేమ పెట్టుకుని ఈ దేహాన్ని అలా భద్రంగా అట్టేపెట్టుకోవాలనే ఇమోషనల్ అటాచ్మెంట్ దేహానికి పెట్టుకోకూడదు దాని దారి పోతూ అవుతుంది అభ్యాసం చేయాలి ఇంటలెక్చువల్లీ అభ్యాసం చేయాలి నేను దేహం ఎలా దేహం నేను నేను దేహం అవుతాం దేహం తెలుస్తూ ఉంది అనాత్మ నేను తెలివివాడను తెలివివాడు తెలియబడేది అవుతుంది ఆ ఎన్నడూ అని ఇంటలెక్చువల్లీ మీ బుద్ధి వివ విచారం చేసి వివేకాన్ని నిలబెట్టుకోవాలి తర్వాత ఎక్స్పీరియన్షియల్లీ అంటే ధ్యానంలో ఆ సాక్షి భావంలో దేహమును ఇదిగో దేహము దేహము అంటే ఏమిటి ఒక ట్రంక్ రెండు చేతులు రెండు కాళ్ళు పోతూ ఉంటుంది ఎలాగే ఇది ఎప్పటికైనా పడిపోతుంది నేను అలా సాక్షిగా ఉంటాను అదే ఎక్స్పీరియన్షియల్లీ ఇన్ని రకాలుగా మీరు దేహంతో వివేకాన్ని అభ్యాసం చేయాలి అంతేగాని నేను ముసలివాణ్ణను అని అని డిక్లేర్ చేసి కూర్చోకూడదు తర్వాత ఇంకోటి నేను ముసలివాడనే అనగానే మీకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి మోకాలు ఉంది కాబట్టి మోకాళ్ళ నొప్పి వచ్చింది అనద్దు మీరు నేను ముసలివాడ్ని అన్నారు కాబట్టి మోకాలు నొప్పి వచ్చింది మీరు అన్నం మానేసి వెట్లెక్కేస్తూ సైకిల్ హట్టుకొని పెట్టుకుని తొక్కుతూ ఉండండి మీ మొకాళ్ళ నొప్పులు ఏమవుతాయో నేను చూస్తా ఓ సైకిల్ ఒకటి కొనండి మొక్కలు నొప్పులు ఉన్నవాళ్ళు ఓ సైకిల్ కొనండి సైకిల్ అంటే వెళ్ళి సైకిల్ కాదు స్ట్రాటిజ్గా ఉండే సైకిల్ అక్కడ ఉంటుండదు ఒక మంచి సైకిల్ ఒకటి కొని దాన్ని కొంత ప్రెషర్ ఎక్కువ పెట్టి తొక్కుతూ ఉండండి ఒక వారం రోజులు పది రోజులు తొక్కిన తర్వాత మీ మొకాళ్ళ నొప్పులు కనుక తగ్గిపోతే నాకేదైనా కొంచెం బహుమానం ఇవ్వండి నిజంగా ఎంత ధైర్యం ఎంత విశ్వాసం లేకపోతే మీతో ఎలా చెప్తా ఎంత సభాముఖంగా నిజంగా కాబట్టి నేను ఓల్డ్ అని నెవర్ యాక్సెప్టెడ్ ఐఎం నాట్ ఓల్డ్ బాడీ ఈజ్ ఓల్డ్ బాడీ ఈజ్ బాడీ ఎప్పుడైనా చెప్పినా మీతోటి నేను ఓల్డ్ అని బాడీ చెప్పిందా బాడీ డజంట్ సే వై బాడీ డజెంట్ నో దేహోన జానాతి కాబట్టి నేను అందముగా ఉన్నాను దేహం అంటుందా దేహాభిమాని అంటాడా అక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటేనండి చావు ఆత్మకి లేదని ఒప్పుకుంటావా ఒప్పుకుంటారు అందరూ ఒప్పుకుంటారు చావు ఆత్మకు కూడా చావు పెట్టేస్తే వాడిని ఆస్తి కూడా అయిపోతాడు ఇంకోటి ఆస్తి కూడా కాదు ఆస్తికులు ఒప్పుకుంటారు ఆత్మకు చావు లేదు అంట ఆస్తికులో ఏమంటే ఆత్మే చచ్చిపోయే మాట్లయితే కర్మ ఎవరికండి పుణ్యకర్మ చేసే స్వర్గానికి ఎవరు వెళ్ళేది ఆత్మకి చావుందా అని అడగండి కర్మ చేసేవాడిని ఆత్మకి చావు లేదు అంటాడు ఎందువల్ల దేహానికి ఉంది కదరా ఆత్మకి ఎందుకు లేదు అని అడగండి అంటే అయా దేహానికి ఉంది తప్ప చావు చచ్చిది దేహమే కానీ ఆత్మ కాదు అంటాడు ఓకే చాలా బుద్ధిమంతుడు చిరంజీవ జరదేనిది అంటే నాది అంటాడు అరే ఒక్క ముట్టిగా ఏమొట్టాలి చాలు దేహాన్ని అయితే జర ఆత్మది ఎలా అవుతుంది నేనంటే ఆత్మ చాలు దేహాన్ని అయినప్పుడు జర దేనిదవుతుంది దేహానిది అవుతుంది ఎందువల్ల అవిశేషం లేదు అయితే ఆత్మే చచ్చిపోయింది అనిపిస్తోంది అజ్ఞానం చేదల్లా అనిపించింది అజ్ఞానం చేత అలా అనిపించింది ఆత్మే ముసలిదైపోయిందని అనిపిస్తోంది అజ్ఞానం చేత అలా అనిపించింది కాబట్టి ఈ అంశములన్నీ సమానము ఎలాగా సాగు దేహముదే కానీ అజ్ఞానం చేత ఆత్మ ఎందు ఆరోపించబడుతోంది అది దేహముదే కానీ అజ్ఞానము చేత ఆత్మ ఎందు అవిశేష తేడా ఏమీ లేదు రెండింటికి ఓకే అంతవరకు వచ్చిందండి చావుతో మొదలుపెట్టాం చావు దగ్గర సందేహం లేదు ఆ న్యాయాన్ని చావు దగ్గర మనకి స్పష్టంగా తెలిసిన యుక్తిని జరకి అన్వయించాం కాబట్టి ఇంతవరకు వచ్చారా మీరు జర ఆత్మకు జ్వరతో సంబంధము లేదు ఇప్పుడు చెయ్యి కాలింది అన్నారు అనుకోండి కాలుట దానివల్ల వచ్చే దుఃఖము అది దేహాందా ఆత్మదా ఇప్పుడు ఇంకొంచెం ఒక్కడు ముందుకు వెయ్యాలి మనస్సు దేహము మనస్సు ఒకటే రెండు క్షేత్రమే మనస్సు కూడా క్షేత్రమే మనస్సులో సుఖము వచ్చినది మనస్సు సుఖం వస్తుంది ఇప్పుడు మీరు ఎండలో కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి అక్కడ ఆ కూరగాయల షాపు వాడు అప్పుడే తెలుసుకుని ఆయా పంతులు రండి తాజా కూరలు వచ్చాయి మీరు మాకు రెగ్యులర్ కస్టమర్ మీకు నేను సవకలం అని చక్కగా తూచి మీకు కూరగాయలు ఇచ్చి మంచి నా మంచి నాణ్యమైన కూరగాయని సరసమైన ధరలకి మీకు ఇచ్చాడు అనుకోండి మీరు వెనక్కి ఎలా వస్తారు నడిచి వచ్చేప్పుడు ఎలా వస్తారు నేల మీద నడవరు ఎదురుతో వస్తారు మనస్సు అలా అనుకున్న పని చిన్న పనే ఆయన లక్షల రూపాయలు కాదు ప్రాణాంతకం కాదు చిన్న పని అయిపోయిన వెంటనే మనస్సుకి ఎలా ఉంటుంది ఉత్సాహంగా దానికి సుఖము ఉంటుంది ఇంకో పని మీద వెళ్తారు రెండున్నర గంటలు ఎండలో మలమల మాడి దప్పికతో చెమట్ లోటుతో ఇంటికి వస్తారు పని మాత్రం కాలేదు మళ్ళీ మొన్నాడు మళ్ళీ వెళ్ళాలి మొన్నాడు మళ్ళీ అదే ఎండ ఉంటుంది మొన్నాడు ఏం చల్లబడిపోదు అప్పుడు మనస్సు ఎలా ఉంటుంది దుఃఖంలో ఉంటుంది లక్ష కాదే లక్ష కాదు అదే పెద్ద విషయం ఏం అయినా కూడా అంత శ్రమ పడ్డ తర్వాత ఆ పని కాలేదు అంటే మనస్సు ఎలా ఉంటుంది దుఃఖంగా ఉంటుంది ఇప్పుడు మనస్సులో ఒక రోజులో ఎన్నిసార్లు సుఖం కలుగుతుందంటారు ఐదారు సార్లు కలుగుతుంది ఎన్నిసార్లు దుఃఖం కలుగుతుందంటారు ఐదారు సార్లు దుఃఖం కూడా కలుగుతుంది మనస్సు అంటే ఉంటుంది ఒకసారి సుఖం ఓసారి దుఃఖం సుఖం కొంతసేపు ఉంటుంది అది పోయి దుఃఖం కొంతసేపు ఉంటుంది అదిపోయి సుఖం అవసరం మనస్సు అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు మనస్సు వేరు ఆత్మ వేరు మనస్సు క్షేత్రం ఆ మనస్సులో ఉండే స్థితిగతులను తెలిసేది ఎవరు క్షేత్రజ్ఞులు మీ మనస్సు మీకు తెలుస్తోందా తెలుస్తోందా మీ మనస్సు మీ మనస్సు మీకు తెలుస్తోందంటే మీ మనస్సు మీరవుతారా మీకంటే విలక్షణంగా ఉండేది మీకంటే విలక్షణంగానే ఉంటుంది ఇది రూలు కనుక ఇప్పుడు చావు యొక్క న్యాయాన్ని జరకి అప్లై చేసినట్టుగానే అదే న్యాయాన్ని సుఖానికి అప్లై చేయండి సుఖము క్షేత్రధర్మము క్షేత్రం అంటే మనస్సు మనస్సు యొక్క ధర్మము ఆత్మస్వరూపానికి అది అంటగట్టరాదు ఒకవేళ ఆ సుఖాన్ని తీసుకెళ్ళి మనస్సు యొక్క ధర్మమైన సుఖాన్ని తీసుకెళ్ళి మీరు చైతన్యానికి అంటగడితే అది అజ్ఞానమే జ్ఞానం అవునా కదా అజ్ఞానమే దుఃఖము లేని ధర్మము ఆత్మ మనస్సు యొక్క ధర్మము ఆత్మ చైతన్యం యొక్క ధర్మము కాదు కానీ అజ్ఞానం చేత దుఃఖము ఆత్మకి ఆరోపించుట కాలదు ఏమండి మూడవది మోహము మోహము అంటే భ్రమ భ్రమపడుత పొరబడుట పొరబడుట పొరపాటు మనిషి పొరపాట్లు అలా చేస్తాడు పొరపాటు చేస్తున్నప్పుడు తల తెలివైన వాడు అనుకుంటాడు పొరపాటు చేసిన తర్వాత దాని దుష్ఫలితాన్ని అనుభవించేప్పుడు పొరపాటు చేశాను అని దుఃఖిస్తాడు పొరపాటు చేస్తాడు కదా పొరపాటు ఒక వ్యామోహంలో ఉండి చేస్తాడు ఒక మోహంలో ఉండి చేస్తాడు నేను ఎవరినో ఒక నాకు ఫలానా కోరిక ఉందండి మీరు ఈ కోరిక తీర్చండి అంటే నేను అడగాలని నిశ్చయించుకున్నాను అని కోరాలి అని నిశ్చయించుకున్నాను ఓ పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ ఆయన ఉన్నాడు ఆయన కోరిక కోరకు ఎందుకంటే ఆయన ఇస్తాడో ఇవ్వడము కోరికే మిగులుతుంది తర్వాత నువ్వు మనస్సులో చాలా క్లేషపడతావు అని చెప్పారు చెప్తే నేను ఆర్గ్యూ చేసాను కోరడం తప్పలా అవుతుంది నాకు ఆ మాత్రం కోరియే అర్హత ఆయన ఇవ్వచ్చుగా ఉన్నవాడేగా ఇవ్వచ్చు ఇస్తాడేమో అసలు కోరనేవద్దని మీరు ఎందుకు అంటున్నారు అని నేను ఆజ్ఞ చేశాను అంటే ఆయన నాదే ఓమోయ్ నువ్వు బుద్ధిమంతుడివి నువ్వు వివేకవంతుడు అని చెప్తున్నాను నేను కోరవద్దు అని చెప్పాను నేను ఆ చిన్న సలహా చాలా సరళమైన సలహా ఆ సలహాన్ని నేను ఒప్పుకోలేను వ్యామోహంలో ఉన్నా అప్పుడు ఏం చేశాను కోరాను కోరితే ఆయన ఏమన్నాడు పోవట్లేదా రిజెక్ట్ చేశాడు బాధపడ్డాను చాలా బాధపడ్డాను ఇప్పుడు ఆయన నరవేర్ మోహం నేను వద్దంటే విన్నావు కాదు పోనులే అయిపోయింది లేదు అయిపోయింది ఇప్పటికి దాని గురించి బాధపడకు అని అన్నారు సో ఆ విధంగా మోహం ఉంటుంది మనిషికి మోహం ఇకే దృష్టాంతం కింద నేను కల్పించి చెప్పాను మోహం ఉంటుంది ఆ మోహము ేని ధర్మము మనస్సు యొక్క ధర్మం క్షేత్ర ధర్మం దాన్ని ఆత్మ కట్టగట్టకూడదు ఆత్మ యొక్క మోహమే ఉండదు మోహం ఉన్నప్పుడు మోహము మనస్సుకే అది మోహం తెలిసి అది పోయినప్పుడు మోహము నుండి విముక్తి కూడా మనస్సుకే ఆత్మస్వరూపమునందు లేదు కాబట్టి ఇప్పుడు మనం ఎంతవరకు తేల్చామంటే సాగు దేహానికి సాగు క్షేత్రమునకే ఆత్మకు లేదు అది అది అందరికీ అంగీకారమే అది అంగీకారమైనప్పుడు ఈ మిగిలిన విషయాలు కూడా మీకు అంగీకారం యుక్తియుక్తంగా చావు ఎలాగైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చావు ఎలా అయితే దేహానికే ఆత్మకి కాదు కానీ అజ్ఞానం చేత ఆత్మకే ఉన్నట్టుగా భ్రమ కలుగుతుందో అదే విధంగా అదే కారణం చేత ఏ లేదు ఎర కూడా క్షేత్రములకే కానీ ఆత్మకు లేదు సుఖము క్షేత్రధర్మము ఆత్మధర్మము కాదు దుఃఖము ఆత్మధర్మము కాదు మోహము ఆత్మధర్మము కాదు తెలిసిందండి చాలా వెయిటీ కంక్లూషన్స్ మీరు మనస్సు పెట్టి అవగాహన చేసుకోదగిన కంక్లూషన్స్ అని నిశ్చయం చేశారు దీని మీద పూర్వపక్షం అతుల్యత్వాత్ ఇది చేది సంగ్రహం పూర్వపక్షానికో సంగ్రహం ఉంటుంది సంగ్రహంగా పూర్వపక్షాన్ని చెప్పి మళ్ళీ పూర్వపక్షాన్నే వివరిస్తారు ఆ పుష్పంలో అన్నీ ఉండి ఉంటాయి సంగ్రహంగా చెప్పారు పూర్వపక్షం కాదండి నువ్వు చెప్పింది సరికాదు అంటే వాడి అభిప్రాయం ఏంటంటే ఈ క్షేత్రధర్మములు ఆత్మకి సంక్రమిస్తాయి అని వాడి అభిప్రాయం నా సరికాదు ఆత్మకి క్షేత్రధర్మములు రావు అనే మాట సరికాదు ఎందుకని అతుల్యత్వాత సమానము కాదు ఏమిటి సమానము కాదు అంటే వాడి అభిప్రాయం అది వివరించబోతున్నారు మీరిచ్చిన దృష్టాంతం ఏమిటి కొయ్యా మనిషి దృష్టాంతం ఉంది చూసారా మనిషి దృష్టాంతం దారిష్టాంతికమేమిటి ఆత్మ క్షేత్రము ఏమండి ఆత్మధర్మాలు క్షేత్రానికి రావు క్షేత్ర ధర్మాలు ఆత్మకి రావు ఎలాగా కొయ్య ధర్మాలు మనిషికి రావు మనిషి ధర్మాలు కొయ్యకి రావు అని కదా మీరు చెప్పారు ఆ కొయ్య మనిషి దృష్టాంతం పరిస్థితి వేరు మత్మా దేహము ఆత్మా క్షేత్రము దృష్ట పరిస్థితి వేరు కాబట్టి అక్కడ ఉన్న దృష్టాంతంలో ఉన్న పరిస్థితి ఈ దార్ష్టాంతికానికి అన్వయించదు అని పూర్వపక్షం తెలిసిందా అదే వివరిస్తారు స్థాను పురుషౌ జ్ఞేయం ఏ వంతం జ్ఞాత్ర అన్యోన్యస్మిన్ అధ్యస్త అవిద్యయా మీరు కొయ్యా మనిషి సంగతి చూడండి కొయ్య జ్ఞేయము తెలియబడేది ఒక జ్ఞాతం వీడికంటే భిన్నంగా కొయ్య జ్ఞేయము జ్ఞేయము అంటే తెలియబడేది ఆ మాట గుర్తుపెట్టుకోండి జ్ఞేయము మనిషేమిటి అది తెలియబడిదే వీడు తెలియవాడు అది తెలియబడిదే కాబట్టి తెలియవాడు తెలియవాడుగా మిగిలి ఉంటాడు నిలిచి ఉంటాడు ఒక జ్ఞేయమునకు మరో జ్ఞేయానికి కన్ఫ్యూషన్ ఉంటుంది కొయ్యే మనిషనో మనిషే కొయ్యనో ఒక జ్ఞేయానికి మరో జ్ఞేయానికి మధ్యన కన్ఫ్యూషన్ ఉంటుంది అది దృష్టాంతం ఆత్మ క్షేత్రము దగ్గర అలా లేదు క్షేత్రము జ్ఞేయము ఆత్మ జ్ఞేయము కానే కాదు జ్ఞాత యొక్క స్వరూపము ఆత్మ కాబట్టి ఇక్కడ కన్ఫ్యూషన్ ఎక్కడుంది జ్ఞేయము జ్ఞాత మధ్యలో కన్ఫ్యూషన్ ఉంది దృష్టాంతంలో ఏముంది జ్ఞే ఒక జ్ఞేయము ఇంకో జ్ఞేయమునకు కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి రెండు జ్ఞేయాల మధ్య కన్ఫ్యూషన్ దృష్టాంతంగా చూపి జ్ఞేయము జ్ఞాత మధ్యన కన్ఫ్యూషన్ అలాంటిదే అని చెప్పడము అది సరిగ్గా లేదు అంటున్నాడు పూర్వపక్షం అర్థమైందే ఇప్పుడు చూడండి స్థాను పురుషం అంటే కొయ్యా మనుషులు వీళ్ళిద్దరూ ఇద్దరూ కూడా జ్ఞేయములే అయి ఉన్నారు జ్ఞేయవు ఏ వసంతం వాళ్ళు ఒకదాని ఇంకో దాని మీద చేత ఆరోపించే ఎవడు జ్ఞాత తెలివివాడు ఆ రెండింటికంటే విలక్షణంగా నిలిచి ఉండి వాడు అజ్ఞానం చేత అవిద్యయ అజ్ఞానం చేత అన్యోన్యస్మిన్ కొయ్య ధర్మములను మనిషియులు మనిషి ధర్మములను కొయ్యయుడు అధ్యస్తం ఆరోపించినాడు అది దృష్టాంతం కానీ ఇక్కడ దేహాత్మనో తూ జ్ఞేయ ఏవా ఇతరేతరాధ్యాస అది దృష్టాంతం ఇంకా దార్ష్ట్రాంతికానికి రండి తూ దేనికి భిన్నంగా ఈ దార్ష్ట్రాంతికంలో రెం ఎప్పుడు రెండు ఉంటాయి ఒకదాని ధర్మాలు ఇంకో దాని మీద ఆరోపించుతానే కన్ఫ్యూషన్ ఉంటుంది దృష్టాంతంలో కన్ఫ్యూషన్ రెండింటి మధ్యన ఏమిట రెండు కొయ్య మనిషి రెండు జ్ఞేయములే అవునా దార్ష్ట్రాంతికంలో కూడా రెండు ఉంటాయి కన్ఫ్యూషన్ ఏమిటా రెండును జ్ఞేయమైన క్షేత్రము తెలుసుకునే జ్ఞాత అయిన ఆత్మ కాబట్టి ఆ రెండింటికీ పోలిక సరిగ్గా లేదు అంటే వాడి అభిప్రాయం ఏటో తెలిసిన రెండు జ్ఞేయములైనప్పుడు ఒక జ్ఞే ఒకదానికి ఇంకొకదానికి కన్ఫ్యూషన్ ఉన్న సందర్భంలో ఒక జ్ఞేయము యొక్క ధర్మము ఇంకొకదానికి రాదు రాకపోవచ్చుగాక కానీ జ్ఞేయము జ్ఞాత అయినప్పుడు రెండింటి మధ్యన కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఒకదాని ధర్మములు ఇంకొకదానికి రావచ్చును కాబట్టి క్షేత్రధర్మములు ఆత్మకి వస్తాయి నీ దృష్టాంతము కుదరదు అర్థమైంది ఆర్గ్యుమెంటు ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వేమంటున్నావు మనిషి ధర్మం కొయ్యకి రాదు కొయ్య ధర్మం మనిషికి రాదు అంటున్నావు నిజమే కొయ్యకి మనిషికి సరిపడింది అది రెండు జ్ఞేయములేదనుక కానీ ఆత్మధర్మం క్షేత్రానికి రాదు క్షేత్రం ధర్మం ఆత్మకి రాదు అన్నద్దు ఎందుకంటే ఇవి రెండు జ్ఞేయములు కావు దీంట్లో క్షేత్రము జ్ఞేయము ఆత్మ జ్ఞాతయే కాబట్టి జ్ఞాత జ్ఞేయము జ్ఞేయము దగ్గర నువ్వు చెప్పింది కరెక్ట్ ఒకదాన ధర్మాలు మరో దానికి రావు కానీ జ్ఞేయము జ్ఞాత దగ్గర జ్ఞేయర్మాలు జ్ఞాతకి జ్ఞాత ధర్మాలు జ్ఞేయానికి వస్తాయి అనే ఆర్గ్యుమెంట్ తెలుస్తోందండి ఈ పూర్వపక్షం ఈ పూర్వపక్షాన్ని ఇంకొక్కసారి మళ్ళీ రేపు గుర్తు చేసి దాన్ని పరిష్కారం రేపే చెప్పుకున్నాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదస్ పూర్ణశ్చ